సంకీర్తన రెండు వందల డెబ్బై పరిపూర్ణడవు నీకు పరాకున్నదా నిన్ను మరి ఉండనిదే మావల్ల తప్పుగాక వినవా నీవేమి అయినా విశ్వమెల్లా వినులే ఎనసి విన్నమించని ఎడ్డతనమింతేగాక కనవా నీ విన్నియు నీ కన్నులే ఎందుచూచినా పనితో నా భావము చూపని నేరమిగా పలుకవా నీవేమీ అయినా బహు బహుశబ్దమయుడవు అలరి పిలువని నా కాక నిలువవా నా ముందర నిఖిలస్వరూపుడవు తెలిసిచూడలేని సందేహమింతేకాక మన్నించవా నీవేమి మరగుచొచ్చితినంటే పన్నిమత్తుడనయ్యున్న నా కర్మముగాక ఇన్నిట శ్రీవెంకటేశలితివి నన్ను నిట్టే ఇన్నాళ్ళెరుగని భాగ్యమిట్టుండెగాక